my dear friends my dear masters and my dear guards of andhra pradesh and all pyramid masters ee roju pradhanamuga guru pavnima 13th july 2003 prathi samastramu పౌర్ణమి రోజులు పౌర్ణమి రాత్రులు ఎంత విశేషమైనవో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి యొక్క ఈ పద్దెనిమిది సూత్రాల యొక్క ఆధ్యాత్మిక రాజ్యాంగములో పౌర్ణిమ ధ్యానము అన్నది విశేషమైన స్థానం ఆక్రమించుకుంది స్రానికి ఒక శివరాత్రి నెలకు ఒక పూర్ణ చంద్రుడు కనుక ఈ యొక్క పూర్ణ చంద్రుడు ధ్యాన సాధనకు ధ్యానంలో ఆత్మ అనుభవాల సంపాదనకు విశేషమైన రాత్రి కనుక ఈరోజు గురు పౌర్ణిమ ఈరోజు మనం ఈ బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం కర్నూలు నుంచి సాయంత్రము నందవరం వెళ్తున్నాం నందవరం ఇక్కడి నుంచి డెబ్బై కిలోమీటర్లు కర్నూలు నుంచి పాండ్యం నుంచి బనగానపల్లి పోయే రోడ్డులో బనగానపల్లికి ఎనిమిది కిలోమీటర్ల ముందర నందవరం అనే గ్రామం ఉన్నది అక్కడికి మనం ఇక్కడి నుంచి మనం అందరము కలిసి వెళ్తున్నాము నందవరం ఆ గ్రామంలో బనగానపల్లి దగ్గర ఎనిమిది కిలోమీటర్లు పాణ్యం నుంచి మనగానపల్లి మధ్యలో కర్నూలు జిల్లా ఆ నందవరం గ్రామంలో మనమందరము ఇవాళ్ళ వెళ్తున్నాం అక్కడ రాత్రులంతా కూర్చొని పౌర్ణిమ ధ్యానము చేయడం కోసం వందల మంది వేల మంది ఈరోజు అక్కడ మనం ఏకమవుతున్నాం పౌర్ణమి రాత్రి అందులోనూ నందవరంలో నందవరంలో ఏమున్నది నా యొక్క గురువు గారి యొక్క నా అంటే మన అందరి గురువు గారి యొక్క సమాధి స్థానం ఉన్నది ఈ గురు పౌర్ణిమ నాడు ఈ సందర్భంగా నా గురువుని నేను తలుచుకోవడం ఎంత అద్భుతంగా ఉన్నదో శ్రీ సదానంద యోగి వారిని నేను జాన్వరి ఫస్ట్ నైన్టీన్ ఎయిటీ వన్ పంతొమ్మిది వందల ఎనభై ఒక సంవత్సరము జనవరి ఒకటవ తేదీ ఈ కర్నూలులో నేను ఆయన్ని కలుసుకున్నాను పొద్దున్నే ఏడున్నరకు ఆయన దగ్గరికి వెళ్లాం ఆయన కర్నూలు పాత బస్ స్టాండ్ వెనుక రాఘవేంద్ర ఒకటి ఉండేది ఇప్పుడు లేదు అక్కడ అది ఆ లాడ్జ్ తీసేశారు ఒక చిన్న రూమ్లో ఒక మంచము ఒక నలుగురు ఐదుగురు కూర్చోవచ్చు అంతే పట్టె మంచం అక్కడ పొద్దున్న ఏడున్నరకు వెళ్ళాము ముగ్గురం వెళ్ళాము నేను రామచన్నారెడ్డి వెంకటరత్నం మేము ముగ్గురము వెళ్ళాం నైన్టీన్ ఎయిటీ వన్ మేం ముగ్గురం ఈ సుభాష్ పత్రి అనే ఆయన రామచందారెడ్డి అనే ఆయన వెంకటరత్నం అనే ఆయన ఈ వెంకటరత్నము రామచంద్రారెడ్డి ఏడీ ప్యారి కంపెనీలో నాకు కోలీగ్స్ నేను అప్పుడు కోడమండలి ఫర్టిలైజర్ లో పనిచేస్తుండేవాడిని కర్నూలులో సేల్స్ ప్రమోషన్ ఆఫీసర్ లాగా మేము ముగ్గురము పొద్దున్నే ఆయన యొక్క పతా తీసుకుని వెళ్లాం ఆయన అక్కడ పడుకుని ఉన్నాడు పవళించి ఉన్నాడు పక్కనే ఇంత స్థలం ఉంది అక్కడ కూర్చున్న ముగ్గురం ఆయన ఇలా చూశాడు ఏమిటి కావాలి అని అడిగాడు గంభీరం అని ఇంకా మేము జవాబిచ్చే లోపలే ఆయన ఏమన్నాడంటే ఇక్కడ బ్రహ్మజ్ఞానం తప్ప మరొకటి దొరకదు అన్నాడు అప్పుడు మేము మాకు కావాల్సింది అదే స్వామి ఇంకా దేనికోసము రాలేదు ఎందుకంటే ఈ స్వామీజీల దగ్గరికి పనికి రాని మనుషులందరూ వచ్చి నా కొడుకు ఉద్యోగం అండి నా కూతురు పెళ్ళండి మా ఆయన నన్ను చూసుకుంటలే సరికా ఇది తంతు పాపం ఈ స్వామీజీలు చచ్చిపోయి చచ్చిపోయి చచ్చిపోయి చచ్చిపోయి చచ్చిపోయి విసిగి విసిగి వేసారి వేసారి ఆయన ఏమన్నా ఏమి ఎందుకు వచ్చాడు అని అడిగి ఇక్కడ బ్రహ్మజ్ఞానం తప్ప మరొకటి దొరకదు అన్నాడు ఆయన ఎంత విసిగిపోయిన చితికిపోయిన ఆత్మో అది కనుక మాకు బ్రహ్మజ్ఞానం తప్ప ఇంకేదీ అక్కర్లేదు స్వామీజీ అని చెప్పేమో ఆయన సంతోషించి ఉంటాడు హృదయం ఉప్పొంగి ఉంటుంది ఆ అన్నాడు అని ఒక ఐదో పది నిమిషాల తర్వాత అనర్గళంగా శ్లోకము తర్వాత శ్లోకము అరబిక్ భాషలో తెలుగులో అప్పుడప్పుడు ఇంగ్లీషు ముక్కలతో అద్దకానిసేపు బ్రహ్మాండంగా ఒక నయాగార జలపాతంలా మా మీద వర్షించాడు అంతకు ముందే నేను బ్రహ్మజ్ఞాని సర్వము తెలిసి ఉన్నవాణ్ణి నాకు ఒక గురువుగా భావించగల మూర్తి నాకు కనపడలేదు నాకు అంతకుముందు ఎప్పుడు ఎందుకంటే ఎవరు లేరు ఆ రోజు అక్కడ ఆయన ఆ యొక్క మృదు గంభీర ఆ ప్రవాహము ఆయన పోకడ ఆయన యొక్క ఫ్లోయింగ్ బ్యాడ్ బక్క చిక్కిన మనిషి అజానుబాహు అలా అనర్గణంగా మొట్టమొదటిసారి నా జీవితంలో నేను పరవశుడనయ్యాను మై డియర్ ఫ్రెండ్స్ ఆయన పేరు సదానంద యోగి శ్రీ సదానందోగి ఆయన అంతకుముందే కర్నూలులో ఆరు సంవత్సరాల నుంచి ఉన్నట్ట మనకేం తెలుసు శిష్యుడు ఉండొచ్చు ఆరు సంవత్సరాల రెడీగా లేపితే గురువు పక్కనే ఉండొచ్చు గురువు శిష్యులకు కలయిక జరగదు శిష్యుడు రెడీగా అయిన తర్వాతే గురువు కలుస్తాడు ఆ రోజు నేను రెడీగా ఉన్నాను ఆయన స్వీకరించేందుకు ఆ రోజు నాకు ఆయన దర్శనం లభించింది అక్కడే ఉన్నాను కర్నూలు ఆయన ఉన్నాడు కర్నూలు ఫైవ్ లో నేను కర్నూలు వచ్చాను ఎయిటీ లో ఆయన కూడా నైన్టీన్ లో వచ్చాడు నాకు మరి నైన్టీన్ లో ఆయన కలుసుకోవడం జరిగింది ఆయన ఎవరయ్యా అంటే సదానందోగి ఒకానొక జన్మలో ఆయన శ్రీ జీసస్ క్రైస్ట్ యొక్క గురువు జాన్ ద బాప్టిస్ట్ అని తర్వాత తెలుసుకున్నాను నేను కానీ ఆ తెలిసిన మరుక్షణంలోనే ఆయన చూసిన మరుక్షణంలోనే ఆ నోటి ప్రవాహము ఆయన యొక్క గంభీరమైన వదనము తిలకించిన వెంటనే సరండవైపోయాను అప్పటి నుంచి అంటే నైన్టీన్ రేపు రా అన్నారు మళ్ళీ రేపు పొద్దున్నే నాలుగున్నర రా ధ్యానం నేర్పిస్తాను అన్నారు ఆయన మళ్లీ మర్నాడు అంటే జానవరి సెకండ్ నైన్టీన్ ఎయిటీ టూ మళ్లీ మేము ముగ్గురం వెళ్లాం త్రిమూర్తుల్లాగా నేను నా మిత్రుడు రామచంద్రారెడ్డి నా మిత్రుడు వెంకటరత్నం ముగ్గురం వెళ్ళాం నాకు ఈ సదాంత యోగి పరిచయం ఈ శ్రీ రామచంద్రారెడ్డి గారి ద్వారానే లభించింది నంద్యాల దగ్గర బండే ఆత్మ కూడా దగ్గర రేగడిగూడు దగ్గర ఒక పల్లెలో ఈ రామచంద్రాడి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన ఈ సదానంద యుగ శిష్యుడు ఆయనకే తొంభై ఏళ్ళు ఆయన ద్వారా వినగా ఇక్కడ పత్రాలు తీసుకుని రామచంద్రాడి నా దగ్గరకు వచ్చి ఇక్కడ ఎవరు ఒక పెద్ద ఉన్నాడు ఆయన కలుసుకోవాలన్నప్పుడు అందరం కలిసి వెళ్ళామనమాట అది చరిత్ర సో మరునాడు జాన్వరి సెకండ్ నైన్టీన్ ఎయిటీ అక్కడికి ఆయన కూర్చోని చెప్పేసి చేతుల్లో చేతులు పెట్టు కళ్ళు రెండు మూసుకో శ్వాస మీద ధ్యాస పెట్టి అన్నాడు ఇది చెప్పింది ఏ మంత్రము లేదు ఏ తంత్రము లేదు ఏ యంత్రము లేదు ఇట్ట ఇట్ట ఇట్ట గీసి ఈ యంత్రం మీద కూర్చో అనేది యంత్రం ఈ కాలు తీసి ఇక్కడ పెట్టు ఈ మెడ తీసి ఇక్కడ పెట్టు ఇది తంత్రం మనసులో రూపం పెట్టుకో ఆ రూపాన్నే అంటిపెట్టుకుండు అది మంత్రం మననాథ త్రాయితే ఇది మంత్ర తనునాత త్రాయితే ఇది తంత్ర ఏ మంత్రము లేదు ఏ తంత్రము లేదు ఏ యంత్రము లేదు ఆయన చెప్పిందల్లా కూర్చో చేతుల్లో చేతులు పెట్టుకో కళ్ళు మూసుకో శ్వాస మీద శ్వాస ఉంచు అంతే అన్నాడు ఇది జాన్యురి సెకండ్ అంతవరకు నేను బ్రహ్మజ్ఞానినే కానీ ఈ ధ్యాన విధానము ఫస్ట్ టైం ఆయన నోట్లోంచి విన్నాను కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లందరూ కూడా నిధానులందరూ సదా సర్వదా సదానంద యోగి గారి ఈ యొక్క శ్వాస మీద ధ్యాసకు మనమందరము అంకితం సరే అదనసేపు కూర్చున్నాను నాకేమీ అనుభవాలు రాలేదు యాజ్ యూజువల్ ఆల్రెడీ పాలు పెరిగైంది కదా ఇంకేం అనుభవాలు గత జన్మలోనే పాలు పెరుగైపోయింది ఈ జన్మలో పాలు పెరుగు అవడమే కాదు పెరుగుగా పుట్టాం పాలగా పుట్టి పెరుగులా పరిమళించలేదు మై డియర్ ఫ్రెండ్స్ కానీ రామచంద్రారెడ్డి గారికి వెంకటరత్నం గారికి చక్కటి అనుభవాలు వచ్చాయి అప్పటి నుంచి అంటే జనవరి ఫస్ట్ నైన్టీన్ నుంచి నేను మామూలుగా మన ఉద్యోగ రీత్యా ఆరు జిల్లాలకి లో మనం మన ఉద్యోగం మహబూబ్నగర్ జిల్లా కర్నూలు జిల్లా అనంతపురం జిల్లా కడప జిల్లా చిత్తూరు జిల్లా నెల్లూరు జిల్లా ఆరు జిల్లాలకు అంటే నెలకి ఇరవై ఐదు రోజులు టూర్లోనే ఉంటాను ఒక ఐదు ఆరు రోజులు కర్నూలులో ఉంటాను కర్నూలులో ఉన్న రోజులు అంతకు ముందంతా మనం క్లబ్ కెళ్లి పేక ఆడేవాళ్ళం ఎగ్రీ ఫ్రెండ్స్ క్లబ్ ఏదైనా ఉండేది దానికి నేను సెక్రటరీని దానికి నేను ప్రెసిడెంట్ని అంటే ఈ ఫర్టిలైజర్ రిప్రజెంటేటివ్ మరి పెస్టిసైడ్ రిప్రజెంటేటివ్ అందరం కలిసి ఒక క్లబ్ పెట్టుకున్నాము అక్కడ షటులు బ్యాడ్మింటను క్యారమ్సు ఇవి ట్రాక రాత్రి గడిపేవాళ్ళము ఈ సదా ఇంటికి తర్వాత ఆ క్లబ్ బంద్ ఆ సిగరెట్ బంద్ ఆ షటుల్ బంద్ రోజు ఈ దగ్గర పోయి కూర్చునేవాడు ఆయన సిగరెట్ మీద సిగరెట్ తాగేవాడు శ్రీ సాధారణ దేవికి ఆయనకు రోజు రెండు చార్మినార్ ప్యాకెట్లు మనం తీసుకెళ్లివాడము చాయ్ సిగరెట్ తాగుతూ ఉండేవాడు చాయ్ తాగుతూ ఉండేవాడు చాయ్ తాగుతూ ఉండేవాడు సిగరెట్ ఆ బ్రహ్మ అనార్గంగా అన్నీ ఎత్తునే ఉండేవాడు ఒక రోజు ఆయన చెప్పిన కథ మీకు చెప్తాను ఇక్కడ కన్నులు ఆత్మకూర నుంచి అక్కడ శ్రీశైలం అడవులు మొదలవుతాయి అక్కడ అందరినీ ఒకనొక పౌర్ణమి నాడు ఈయన ధ్యానులు అందరినీ తీసుకెళ్ళాడ ఒక అడవి ప్రాంతంలో అందరు కూర్చున్నారు అందరు మాట్లాడుతున్నారు అందరూ భోజనం చేస్తున్నారు ఇంతలో రెండు పులులు పరిగెత్తుకుంటూ వచ్చాయట ఆ రెండు పులులు వచ్చినప్పుడు అందరూ భయంతో అటు పరిగెత్తిపోయారు ఆ రెండు పులులు ఈయన దగ్గరకు వచ్చి ఈయన కాసేపు మాట్లాడి వాళ్ళు పంపించేశాడు తర్వాత వాళ్ళని పిలిచి మీరు ఎందుకు పరిగెత్తిపోయారు నా దగ్గరకు వచ్చినప్పుడు మీరు కూడా నా దగ్గర ఉండుంటే ఎంత చక్కగా ఉండుండేది ఈ ఇలాంటి కథలు ఎన్నో చెప్పేవాడాయన ఆయన చెప్పి మీకు కొన్ని సూత్రలు చెప్తాను అన్నము లారగించినను అంబర భూషణాది దాల్చినను కన్యతోడి కూడినను కన్న తనూజను ముద్దు చేసినను సకల బంధు నాప్తులను దాపు చేర్చి నటించినను ఏ న్యూనమూ లేదు బ్రహ్మవేత్తల అన్నములారగించినను అంబర భూషణాది దాల్చినను కన్యతోడి కూడినను కన్న తనూజను ముద్దు చేసినను సకల బంధు నాప్తులను దాపుచేర్చి నటించినను ఏ న్యూనమూ లేదు బ్రహ్మవేత్తలకి ఇలాంటివి చెప్పాడో ఆయనకి ఈ అచన సిద్ధాంతం శివరామ దీక్షితులంటే ఎంతో మక్కువ ఎప్పుడు దాని చెప్తూ ఉండేవాడు ఈ విధంగా మై డియర్ ఫ్రెండ్స్ ఆయనకి అరబిక్ భాష అనర్గంగా వచ్చాయనికి మనకి రాదు కానీ ఆ భాష వినడానికి ఆయన నోటి ద్వారా ఎంత వినసొంపుగా ఉండేదో మై ఫ్రెండ్స్ ఆయన ఎప్పుడు అనేవాడు నాతో సుభాష్ డూ ఆ డై అనేవాడు ఆయన నోట్లోంచి వచ్చిన సుభాష్ అనే పిలుపు నాకు ఎంత మధురంగా ఉండేదో చెప్ప నలవి నలుగురు ఐదుగురు శిష్యులు ఉండేవాళ్ళు మిగతా శిష్యులేమో స్వామీజీ అని చూసేవారు ఆత్మజ్ఞానానికి ధ్యానానికి వచ్చేవాళ్ళేమో ఒక నలుగురు ఐదుగురం నేను ఈ రామచంద్రారెడ్డి వెంకటరత్నము జనార్దన్ రావు సూర్యమోహన్ కనుక మైడర్ ఫ్రెండ్స్ ఇలా జరుగుతుండగా నాకు మా హెడ్ ఆఫీస్ నుంచి చెప్పింది నువ్వు సీనియర్ మోస్ట్ ఫీల్డ్ లో నువ్వు హెడ్ ఆఫీస్కి రావాలా నీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అని నైన్టీన్ ఎయిటీ టూలో నాకు చెప్పారు నేను రాను అని చెప్పాను నా గురువు గారు ఇక్కడ ఉంటే నాకేం పని కర్నూలు హైదరాబాద్ లో హైదరాబాద్ లో మా తల్లిగారు ఉన్నారు తండ్రి ఉన్నారు మా సొంత ఇల్లు ఉంది అక్కడ పోతే నాకు ఎంతో సుఖంగా ఉంటుంది నెలకి ఓ రూపాయలు మిగులుతాయి నాకు కానీ నేను చెప్పాను నేను కర్నూలు వదలను నా గురువు ఇక్కడ ఉన్నారు నాకు నీ ప్రమోషన్ అవద్దు నీ హైదరాబాద్ అవుతు ఏమవుతుంది నేను కర్నూలులోనే ఉంటాను అంటే సరే అన్నారు మా ఆఫీస్ వాళ్ళు నైన్టీన్ ఎయిటీ టూ మళ్లీ ఎయిటీ త్రీ వచ్చింది ఈసారన్నా రావయ్యా హైదరాబాద్కి హెడ్ ఆఫీస్లో నీ అవసరం నేను రాను అని చెప్పాను మళ్ళీ పాపం మా ఆఫీస్ వాళ్ళు చాలా చాలా మంచివాళ్ళు కోరమండలి ఫర్టిలైజర్స్ లిమిటెడ్ వెరీ వెరీ గ్రేట్ కంపెనీ నేను చెప్పినట్టు వినేవాళ్ళు వాళ్ళు చెప్పినట్టు నేను వింటున్నాను కనుక నేను చెప్పినట్టు వాళ్ళు వినేవాళ్ళు ై డియర్ ఫ్రెండ్స్ నైన్టీన్ ఎయిటీ త్రీలో ఏప్రిల్ పదహార స్వామీజీ పిలిచి సుభాష్ నేను శరీరం వదిలిపెడుతున్నాను నాకు సమాధి తయారు చేయి అన్నారు ఆయన సరే స్వామి అన్నాను అని కదులు చుట్టూ తిరిగాము ఎక్కడా మంచి ప్లాట్ దొరకలే చివరికి ఆయన ఇంకొక శిష్యుడు ఆయన పేరు చెన్నారెడ్డే ఆయన వాళ్ల స్థలము ఈ బనగానపల్లిలో నందవరంలో అక్కడ ఉంటే మేము దరఖసి వెళ్ళాము అక్కడ నాకు బాగా అనిపించింది అనిపించి ఒక ప్లాట్ చూసుకుని అక్కడ అంతా తవ్వి రెడీ చేసి ఈయన ఆ సమయంగా వదిలిపెట్టేస్తాడు కదా మరి ఏ పోలీసులతో ఏ ఇబ్బంది వస్తుందని చెప్పేసి నా సంగీత గురువుగారైన డాక్టర్ శ్రీపాద పినాకపాండి ఆయన గొప్ప ఫిజీషియన్ ఆయన్ని తీసుకెళ్లి ఆయన శరీరం వదిలిపెట్టేస్తున్నాడు ఆఖరి శ్వాస ఈయన రికార్డ్ చేసి ఇంకా శ్వాస లేదు అని రికార్డ్ చేసిన తర్వాత నా ఒక నా కంపెనీ వెహికల్లోనే నతలు రాగా అందరూ ఒక కారులో ఆ శరీరాన్ని పెట్టి నందవరం తీసుకెళ్లి ఈరోజు మనం అక్కడికి వెళ్తున్నాం నందవరం అక్కడ ఆ గోయ్యిలో అది పెట్టి నుంచి ఒక రాయి కప్పి మే 22 సెకండ్ నైన్టీన్ ఎయిటీ త్రీ ఆయన తన మహాప్రస్థానాన్ని చాలించాడు అప్పటి నుంచి ప్రతి మే 22 నాడు శ్రీ జనార్దన్ గారు వెళ్లి ఆయన ఎప్పుడు కూడాను ఆ రోజంతా ఆయన అక్కడ ఉండి అవన్నీ శుభ్రం చేసి ఉండారు గురు నాడు నేను వెళ్తూ మే మేమిద్దరము ఇలా పంచుకున్నాం మే ట్వంటీ సెకండ్ నాడు జనార్థన్ వెళ్తాడు వారు గురు పౌర్ణమి నాడు నేను వెళ్తా అని చెప్పేసి అప్పటి నుంచి ఇంతవరకు కూడాను ఎప్పుడూ ఒకసారి మానసరంలో వెళ్ళినప్పుడు మొన్న ఒకసారి మిస్ అయ్యాను తప్పితే ఎప్పుడు కూడాను గురు నాడు నందవరంలో మనమందరం కలుసుకుంటాం ఇది మై డియర్ ఫ్రెండ్స్ ఈ సదానందయోగి ఆయన జీవిత చటి చెప్పాలంటే ఆయన అరేబియాలో పుట్టి ఒక అరేబియాలో చిన్న గ్రామంలో ఆరేళ్ల కుర్రాలుగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఒక యోగి వచ్చేసి నువ్వు నాతో పాటు వస్తావా అన్నట్ట తల ఊపేట ఆయన కాలికి ఒక పాద లేపనం రాశాట అంతే ఇద్దరూ కలిసి భూటాన్ అడుగుల్లో ఆయన ఎప్పుడు మెడిటేషన్ ఉండేవాట పది సంవత్సరాలు ఈయన ఆయన సేవలు చేశాడు మాట్లాడలేదు ఆ ఈయన ఆరేళ్ల వయసు నుంచి పదహారేళ్ల వయసు వచ్చే వరకు ఆయన మాట్లాడలేదు ఆయన ధ్యానం చేస్తుంటాడు ఈయన ఈ కుర్రవాడు ఆయనకి సపదశీలన చేస్తుంటాడు పదహారవ ఏట ఈ కుర్రాన్ని తను ఒళ్ళలో పెట్టుకుని పదహారేళ్ల కుర్రాన్ని గురువు గారు ఒళ్ళలో పెట్టుకుని అన్నీ చెప్పి నేను శరీరం వదిలిపెడుతున్నాను అన్నట్టు ఇదేమిటయ్యా బాబు ఎన్ని రోజులు సేవ చేస్తే ఒక్క మాట విప్పలేదు మాట విప్పి మూడు రోజులు నింబోతానంటున్నాని చెప్పేసి బోధన ఏడ్చి వాళ్ళ వల్ల ఏం చేస్తాడు ఆ గురువుగారు సమాధి దగ్గర అక్కడ ఉడిస్తూ కూర్చుండేవాట ఇంత లోకొమ్మి రోల్ తర్వాత ఆయనకి మళ్లీ ఆ గురువు గారి వాయిస్ని పడి నువ్వు ఇంకా ఉత్తరం వెళ్లిపో హిమాలయాల వైపు వెళ్లిపో అని ఆజ్ఞ వచ్చింది నేను వెళ్ళనిగాక వెళ్లానంటే నువ్వు వెళ్లాలిగాక వెళ్లాలని చెప్పేసి వచ్చింది ఆయన మళ్లీ ఆ సమాధి వదిలిపెట్టే భూటాన్ అడవుల్లో ఆ సమాధి వదిలిపెట్టేసి పైకడి హిమాలయాల్లో అక్కడ చక్కటి గుహలు చక్కటి వనములు చక్కటి ఫల వృక్షములు అక్కడ ఎంతో మంది ఉన్నారు అందులో కొంతమంది ఈయన దగ్గర పిలిచి ఆ గుహలో నువ్వు ఉండు ఆ గుహలో ఆయన ఎనభై సంవత్సరాలు ధ్యానం చేశాట శ్రీ సదానంద యోగి చెప్పిన ఎనభై సంవత్సరాలు అక్కడ ఉండి అంటే ఎనభై సంవత్సరాలు డీప్ హిమాలయస్ లో గుహలో ఫలవృక్షాలతో సిద్ధ యోగుల మధ్య ఎనభై సంవత్సరాలు జాన్ అంటే ఊహించుకోవచ్చు ఆ ఎనభై సంవత్సరాల తర్వాత వాళ్ళు చెప్పాట ఇక నీకు ఇక్కడ పని అయిపోయింది నువ్వు పోయి టీచింగ్ చేయి భారతదేశం పోయి అంటే నేను పోను అన్నట్టు నాకు ఇక్కడ హాయిగా ఉన్నాడు లేదు నువ్వు పోవలసింది ఏంటంటే మళ్ళీ వాళ్ళు మళ్ళీ పెట్టేసి మరి ఎంతో మంది మహారాజులు వాళ్ళ వీళ్ళందరికీ వెళ్ళి రాజస్థాను కాశ్మీర్ అని మరి పాపి కొండల ద్వారా మరి నెల్లూరు ద్వారా ఈ కర్నూలు మరి ఈ రేగడగూడు ప్రాంతం ద్వారా కర్నూలుకు వచ్చి మన కోసం వెయిట్ చేస్తున్నట్టున్నాడు ఆరు సంవత్సరాలు ఏమా కథ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ కి దేవుడు శ్రీ సదానంద యోగి ఆయనతో సుమారు రెండున్నర సంవత్సరాలు ఆయన సేవా భాగ్యం చేసుకున్నాను నేను శ్రీ సదానంద యోగి తర్వాత అంతటి మహాపురుషుడు శ్రీ కాశీరెడ్డి నాయన ఆయన ఈ ధ్యాన కేంద్రానికి ఎన్నోసార్లు వచ్చాడు పిరమిడ్లో వచ్చాడు శ్రీ కాశిరెడ్డి నాయన ఒకటే సమయంలో ఐదు చోట్ల ఉండగలవాడు కాశిరెడ్డి నాయన తాను పేగులు తానే తీసుకుని శుద్ధం చేసుకునేవాడు శ్రీడీసాయిబాబా లాగా ఈ కాశీరెడ్డి నాయన కనుక నా జీవితంలో తాడత ఇద్దరు గ్రేటెస్ట్ మాస్టర్స్ ఒకరు శ్రీ సదానంద యోగి రెండు శ్రీ కాశీరెడ్డి నాయన వీరిద్దరికి ఈ గురు నాడు నా నమస్కారం ఈ గురు నాడు ఆ ఇద్దరు మహా గురువులకు నమస్కారం